నలభారు తెలిసినామటంచు తేటగా బల్కిరి ఏమి తెలిసినారో ఎందుకొరకు తర్కవాదమునకో ధనకీర్తికోసమో అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో కర్మానుసారము కదలి కలిచ్చుచూ కర్మానుసారము రోగములు కలుగజేయుచు వాటిని అనుభవింపజేయు ఆత్మ వినుము భూమి మీద ప్రజలలో దేవుడు దేవుని విషయములో మాది సరి మార్గము అని కొందరు మీది కాదు మాదే సరి మార్గము అని మరికొందరు వాదించుకొనుట జరుగుచున్నది ఇదంతయు చూస్తే వీరికి దేవుని విషయము కొంతయినా తెలుసునా అని అనుమానము రాక తప్పదు దేవుని జ్ఞానము తెలిసిన తెలిసినవారైతే అలా వాదించుకొనరు ఇతరుల మాటలలోని సత్యమును గ్రహింతురు ఎదుటి వ్యక్తి మాటలలోని సత్యమును గ్రహించని వారు అర్థము లేని శాస్త్రబద్ధతలేని వాదము చేయుచునే ఉరు అటువంటివారు భూమి మీద తమ గొప్పతనమును చాటుకునుటకే ప్రయత్నించుచుందురుగాని సత్యమును గ్రహించలేరు ఇతరుల మాటలలోని ఎంతటి గొప్ప సత్యమునైనా గ్రహించలేని స్థితిలో తాము గొప్పవారమని తమ మతగ్రంథములే గొప్పవని గోడకట్టుకొని కూర్చొని ఉందురు అటువంటి వారికి ఎదుటివారు ఏమి చెప్పినా ఆ గోడ దాటి వారికి వినిపించదు మరియు కనిపించదు